శ్రీ శ్రీ శ్రీ విద్యారణ్య గురుదేవుల రచితమైన శ్రీ వేదాంత పంచదశి చిత్రదీపమునబడు ఆరవ ప్రకరణంలో రెండు వందల యాభై మూడవ శ్లోక పర్యంతం తెలుసుకున్నాము ఇప్పుడు రెండు వందల యాభై నాలుగవ శ్లోకానికి అవతారిక చూడండి యాభై ఎనిమిదవ అంకము చితే హే నిత్యత్వం కుత ఇది ఆశంఖ్య ప్రాగ్ అనుభవ అభావాద్ ఇది ఆహా ప్రాగభావ ఇది చైతన్యము నిత్యం ఉన్నది అని పూర్వం చెప్పుకుంటూ వచ్చాం నిత్యం దేనికంటారు అనే లక్షణం కూడా తెలుసుకున్నాం గుర్తుందా ప్రాగభావ ప్రధ్వంస్వభావ అప్రతియోగివం నిత్యత్వం నిత్యం యొక్క లక్షణం దేనికి ప్రాగభావం ఉండదు అంటే ఉత్పత్తి పూర్వం ఉన్నటువంటి అభావానికి ప్రాగభావం అంటాం మరి దేనికి ప్రధ్వంస్వభావం ఉండదు అంటే నాశనమైన తర్వాత ఏ అభావం ఉంటుందో అది ప్రధ్వంస్వభావం అనబడుతుంది ఈ ప్రాగభావం గాని ప్రధ్వం స్వభావం గాని దేనికి ఉండదు అంటే ఈ ప్రాగభావ ప్రధ్వంస్వభావాలకు ఏది ప్రతియోగి కాదు దేని యొక్క అభావం చెప్తామో అదే ఆ అభావానికి ప్రతి భూతలే ఘటం నాస్తి అంటున్నప్పుడు భూతలం ఘటం యొక్క అభావాన్ని చెప్తున్నాం దేని యొక్క అభావాన్ని ఘటం యొక్క అభావాన్ని చెప్తున్నాం ఈ ఘటం యొక్క అభావానికి ప్రతి ఎవరు ఘటమే దానిదే అభావం చెప్తున్నాం కాబట్టి అదే ఆ అభావానికి ప్రతియోగి అన పడుతుంది అధిగతా ఘటాదులు లేదా అస్మదాదుల యొక్క శరీరాదులు ఉత్పత్తి కంటే పూర్వం లేవు నాశానంతరం ఉండవు ఇవి ప్రాగభావము ప్రధ్వం స్వభావం కలిగి ఉన్నాయి కాబట్టి ప్రాగభావానికి ప్రధ్వంస్వభావానికి ప్రతియోగులు ఉన్నాయి కానీ ఆత్మకు ఉత్పత్తి లేదు నాశనం లేదు అజో నిత్య తోయం పురాణం నాహన్య తేహన్య మానే శరీరే తవాయస పురుష మహాన్ పురుషుడు అజుడున్నాడు జన్మరహితుడు ఉన్నాడు ఉత్పత్తి లేదు అందుకని దీనికి ప్రాగభావం ఉండదు అంటే ప్రాగభావానికి ప్రతియోగి కాదు ఎవరు ఆత్మ చైతన్యము మరి దీనికి నాశనం కూడా లేదు అవినాశి వారే ఆయమాత్మ అనుచిత్తి ధర్మాహ అవినాశితి తద్విధి ఈనసర్వమి తతం ఈ ఆత్మ అవినాశ స్వరూపం నాశనం లేదు దీనికి ప్రధ్వం స్వభావం కూడా లేదు కాబట్టి ప్రధ్వంస్వభావానికి కూడా ప్రతియోగి కాదు చైతన్యము అందువల్ల ఈ చైతన్యము ప్రాగభావానికి ప్రధాన స్వభావానికి ప్రతియోగి కాదు అంటే అప్రతియోగి ఉన్నది కాబట్టి నిత్యం లక్షణము ఆత్మీయంగా కూర్చుంటుంది ప్రాగభావ ప్రధం స్వభావ అప్రతియోగివం నిత్యత్వం అనేటువంటి లక్షణము చైతన్యమునకు వర్తించుతున్నది కావున చైతన్యము నిత్యము అని చెప్పుకుంటూ వచ్చాం అదే చెప్తున్నాడు చితేహే నిత్యత్వం కుత ఇసంఖ్య చైతన్యము నిత్యం ఉన్నది అని ఎందుకంటున్నారు ఏ కారణం వల్ల ఏ హేతు వల్ల అంటున్నారు అనే విధంగా శంక చేస్తే ప్రాగభావ అనుభవ అభావాదు ప్రాగభావము ఆత్మకు ఉన్నది అనేటువంటి అనుభవం యొక్క అభావం ఉన్నది ప్రాగభావము అంటే దీనికి ఉత్పత్తి ఉన్నట్టుగా అనుభవం ఎక్కడైనా ఉందా ఉత్పత్తి ఉన్నట్టుగా అనుభవం ఉంటే దానికి ప్రాగభావం ఉంది అనే అనుభవం కూడా ఉంటుంది కానీ దీనికి ఉత్పత్తి లేదు కాబట్టి ప్రాగభావం యొక్క అనుభవంది అభావం ఉన్నది అంటే ప్రాగభావం లేదు దీనికి అందువల్ల నిత్యం అట్లే ప్రధుం స్వభావం కూడా లేదు కాబట్టి నిత్యమని చెప్పాలి అని శ్లోకాన్ని ప్రవృత్తం చేస్తున్నాడు రెండు వందల యాభై నాలుగో శ్లోకం చూడండి ప్రాగభావో నాభూత చితేర నిత్య ద్వైత్య ప్రాగభావస్థు చైతన్యే నాభూయతే చితే ప్రాగభావ నా అనుభూత చితేహే అంటే చైతన్యం నాకు ప్రాగభావం ఉన్నట్టుగా ఎవరికి కూడా అనుభవం లేదు అజో నిత్య అని అంటూ శృతి చెప్తుంది మహాత్ముల అనుభవం ఉంది అగ్ని జనుడు తాదాత్మ్య అధ్యాస చేత వారిది ప్రమాణం కాదు అది మిథ్యా అనుభవం ఉన్నది కాబట్టి శృతి ప్రమాణం లేదు మహాత్ముల అనుభవం లేదు అందుకని ఆత్మకు ప్రాగ్ అభావం అనుభవం లేదు అనుభవం యొక్క అభావం కారణం వల్ల చితి నిత్య అందుకని చితి నిత్యం ఉన్నది మరియు ద్వైత్య ప్రాగభావాత మరి ద్వైతంకు ప్రాగభావం ఉన్నది ఈ దేహాదిక ప్రపంచం ఘటాది ప్రపంచం ఏదైతే ఉన్నదో దీనికి ప్రాగభావం ఉన్నది ఇది ఉత్పత్తి గలది తస్మాద్ ఆకాశ సంభూత అని చెప్తామా లేదా అంటే ఈ ద్వైత ప్రపంచం ఉత్పన్నమైంది తత్సృష్టివాత దేవాను ప్రావిశ్య సృష్టివాచక ప్రమాణాలు ఉన్నాయి అందుకని ఈ సృష్టి ఉత్పన్నమైంది కాబట్టి ఉత్పత్తి కంటే పూర్వము దీనిది అభావం కాబట్టి ద్వైతానికి ప్రాగభావం ఉంది శృతి ద్వారా ద్వైతం యొక్క ఉత్పత్తి వినబడుతున్నది అంటే ద్వైతానికి ప్రాగభావం ఉన్నదని మనకు శృతి చేత నిర్ధారణ అవుతుంది అదే విధంగా చైతన్యం చేత ఈ ద్వైతంకు ప్రాగభావం ఉన్నట్టుగా అనుభవం కూడా ఉంది ఈ శరీరం ఉత్పన్నమైంది అని అందరికి అనుభవం ఉన్నదా లేదా నేను పుట్టాను అంటారా లేదా డేట్ కూడా రాసుకుంటారా లేదా అంటే నేను జన్మించాను అనేటువంటి అనుభవం అందరికి లేదా ఉంది అంటే జన్మించక పూర్వము ఈ శరీరం మీద అభావం అనుభవం కూడా ఉన్నది కదా పుట్టక ఈ శరీరం ఉందా లేదు కాబట్టి సంపూర్ణ ద్వైత ప్రపంచానికి ప్రాగభావం ఉంది ఇది ఎవరి చేత అనుభవం ఉన్నది అంటే చైతన్యా చైతన్యము చేత అనుభవింపబడుతున్నది ద్వైతం యొక్క ప్రాగభావము అని శ్లోకార్థము టీక చూడండి అరవయవ అంకం యత చి ప్రాగభావ నా అనుభూత తిత్య ఇది యోజన చైతన్యమునకు ప్రాగభావం ఉన్నట్టుగా అనుభవం లేదు అంటే చైతన్యం యొక్క ప్రాగభావం యొక్క అనుభవంది అభావం ఉన్నది అందువల్ల చైతన్యము నిత్యం ఉన్నది అని శ్లోకంలో ఈ విధంగా యోజన చేసుకోవాలి ఇద మాత్ర ఆకూతం అంటే దాని యొక్క స్పష్టీకరణ ఈ విధంగా చేస్తున్నాడు శ్రీ రామకృష్ణ గారు చితే హే ప్రాగో అస్థితి వదన్ చైతన్యములకు ప్రాగభావం ఉంది అని ఒప్పుకునేటువంటి వాది ఎవరైతే ఉంటారో వారిని ఈ విధంగా వికల్పం చేసి అడగాలి ఏమని చిత్ ప్రాగభావ కిం చిత్త అనుభూతి ఉత అన్యన చూడు చైతన్యమునకు ప్రాగభో ఉంది అనేటువంటి అనుభవము ఎవరికి ఉంది చెప్పు చైతన్యమునకు ఉన్నదా చైతన్యమున కంటే అన్యమునకు ఉన్నదా వికల్పాలు బాగా తెలుసుకోండి చైతన్యమునకు అంటే ఆత్మకు ప్రాగభావము ఉంది అనుభవము ఎవరికి చైతన్యమునకు ఉన్నదా లేదా చేతనం కంటే భిన్నమైన దానికి ఉందా అనే విధంగా రెండు వికల్పాలు చేస్తే నా అన్యేనా చైతన్యం కంటే అన్యమైన దాని చేత చైతన్యం యొక్క అనుభవింపబడుతున్నది అని అన్నట్లయితే చైతన్యమున కంటే అన్యమేముంటుంది చెప్పండి తదు అన్యస్య జడత్వేనా అనుభవితృత్వ అనుపత్తే హే చైతన్ భిన్నకు అచేతనకయ్యే అచేతనం అంటే జడము మరి చైతన్యం కంటే భిన్నమైనటువంటి జడము చేత చైతన్యం యొక్క ప్రాగాభావం అనుభవంకి వస్తుంది అనుభూతమవుతుంది అని అన్నట్లయితే జడములో అనుభవితృత్వం ఉందా చెప్పండి జడమునకు తెలుసుకునేటువంటి తెలివి ఉందా జడమంటే దేనికన్నాము స్వపర జ్ఞప్తి శూన్య జడ స్వ జ్ఞానము లేదు మరి ఇతరుల యొక్క జ్ఞానం కూడా లేదు జడమునకు అటువంటి దానికి చైతన్యం యొక్క ప్రాగాభావం అనుభవం ఎలా కలుగుతుంది చెప్పండి అందువల్ల చైతన్యం కంటే అన్యమైనది జడమున్నందువలన అనుభవితృత్వ అనుపత్తే అనుభవితృత్వం జడమునకు ఉండదు కాబట్టి చైతన్యం యొక్క అనుభూతి జడమునకు ఉండదు ఇక మొదటి వికల్పము ఏది చైతన్యన అనుభూయతే చైతన్యం చేతనే అనుభవింపబడుతుంది చైతన్యం ప్రాగాభావము అని ఈ విధంగా అన్నట్లయితే ఇత్యపి పక్షే కిం చిదంతరైన చైతన్యం చేత చైతన్యం యొక్క ప్రాగాభావం అనుభవింపబడుతుంది అని అంటే ఆ చైతన్యం ప్రాగాభావము స్వయంగా తన చేతనే అనుభవింపబడుతుందా తనకంటే భిన్నమైన చైతన్యముల చేత ఈ చైతన్యం అనుభవము కలుగుతుందా అని మళ్ళీ రెండు వికల్పాలు చేశాడు నా ఆద్యహ మొదటి పక్షము స్వీకరించడానికి రాదు ఏమిటి చిదంతరేణ చేతనాంతరం చేత అంటే ఏ చేతనముదైతే మనము ప్రాగభావం చెప్తున్నామో ఆ చేతనము కంటే భిన్నమైన చేతనం చేత ఈ చేతనం యొక్క ప్రాగభావం వస్తుంది అని అది సంభవించదు ఎందుకు అద్వైతవాదే చిదంతరస్యవ అద్వైతవాదంలో రెండవ చేతనమే లేదు చేతనం ఒకటి ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ ఏకో దేవ సర్వభూతేశు కూడా సరళ ఏకో ద్రష్ట అని అద్వైతవాదంలో ఒకే ఒక చైతన్యం ఉంది స్వీకరించబడింది కాబట్టి చేతనాంతరము లేదు మరి రెండవ చేతనమే లేనప్పుడు రెండవ చేతనము చేత ఈ చేతనం యొక్క ప్రాగభవం అనుభవానికి వస్తుంది కుదరదు సంభవించదు తత్ స్వీకారే అది ఒకవేళ చేతనా ఉన్నది రెండవ చేతనం ఉన్నది అని ఒకవేళ తుశతు దుర్జన న్యాయం చేత పూర్వపక్షికి సంతోషపరచడానికి రెండవ చేతనం ఉన్నది అని ఒప్పుకున్నప్పటికీ చిత్ అభావస్య చిత్ గ్రహణ మంతరేణ చిత్ ప్రతియోగిక అభావస్ ఏ చేతనం దైతే అభావం చెప్తున్నాము ఆ అభావానికి చేతనమే ప్రతియోగి అందుకని అభావం ఎట్లా ఉన్నది చిత్ ప్రతియోగిక అభావం ఉన్నది ఆ చిత్ ప్రతియోగిక అభావాన్ని చిత్ గ్రహణ మంతరేనా గ్రహీతం అశక్యత్వాత్ అభావాన్ని గ్రహించాలంటే అభావం యొక్క నియమం ఏమున్నదంటే కింద టిఫోన్ లో చూడండి జిస్ కా హోవే సో అభావ్ క ప్రతియోగి దేని అభావం చెప్తున్నాము దాని యొక్క అభావానికి ప్రతియోగి అదే ఉంటుంది ఎస్ అభావ తోగి ప్రతియోగికి ప్రతీతి పూర్వక్ అభావకి ప్రతీతి ఓవే అభావాన్ని గ్రహించాలంటే ఆ అభావానికి ప్రతియోగి యొక్క ప్రతీతి ఉండాలే ఎదురుగా భూతలం ఉంది ఆ ఖాళీ స్థలం ఉంది ఒక అన్నాడు భూతలే ఘటో నాస్తి అన్నాడు అనుకోండి భూతలం నందు ఘటం లేదు అన్నాడు అనుకో దేనిది అభావాన్ని చెప్తున్నాడు ఘటం యొక్క అభావాన్ని చెప్తున్నాడు మరి ఘట అభావానికి ప్రతి ఒది ఎవరు ఘటమే మరి ఆ ఘటం యొక్క జ్ఞానము లేకుండా ఘటం యొక్క అభావాన్ని చెప్పగలమా ఘటం యొక్క అభావానికి ప్రతియోగి ఘటము ఆ ఘటం యొక్క ప్రతీతి అంటే జ్ఞానము లేకుండా ఘటం యొక్క అభావాన్ని చెప్పగలమా చెప్పలేము ప్రతి యోగి సాపేక్ష విషయత్వం అభావత్వం అభావం యొక్క లక్షణమే ఈ విధంగా చెప్పింది ప్రతియోగి ప్రతీతి సాపేక్షం ఉంటుంది ప్రతియోగి యొక్క ప్రతీతి పూర్వక అభావ జ్ఞానం ఉంటుంది ప్రతి యొక్క ప్రతీతి లేకుండా అభావ జ్ఞానం కలగదు ఇది నియమం ఉన్నది ఏ నియమహే ఇది నియమం ఉన్నది ఇప్పుడు ఏ చేతనం యొక్క అభావాన్ని చెప్తున్నామో ఆ చేతనం యొక్క జ్ఞానము ఉండాలి అందుకని చె ప్రతియోగక చేతన ప్రాగభావము చేతనం చేత గ్రహించబడుతుంది అని అంటే చేతనం కూడా తెలియబడుతుంది అని చెప్పవలసి వస్తుంది చేతనం యొక్క జ్ఞానం లేకుండా చేతనం యొక్క చెప్పడానికి రాదు మరి చేతనం యొక్క జ్ఞానం ఉంది అంటే చేతనం తెలియబడుతుంది అన్నప్పుడు ఘటాదుల వల్లే అది జడమైపోతుంది చైతన్యం చేత ఏది తెలియబడుతుందో అది జడమే ఉంటుంది ఇది నియమం ఉన్నది చైతన్యం చేత చైతన్యం తెలియబడదు ఎందుకు చైతన్యం ఒకటే చేతనాంతరం ఉన్నదని ఒప్పుకున్నట్లయితే అది జడమైతుంది ఇదొక ప్రకారం చేత చింతన చేశామా ఇంకొక ప్రకారం చేత కూడా చింతన చేయవచ్చు ఏ విధంగా మొదటి చేతనం యొక్క ప్రాగభావాన్ని రెండవ చేతనం గ్రహిస్తుంది అంటే రెండవ చేతనం కూడా చేతనమే కదా మరి ఆ చేతనానికి కూడా ప్రాగభావం ఉంటుంది అని ఒప్పుకోవాల్సి మరి దాని ప్రాగాభావాన్ని ఎవరు తెలుసుకుంటారు అంటే మూడవ చేతనం అది కూడా చేతనమే కాబట్టి దానికి కూడా ప్రాగాభావం ఉంటుందని చెప్పాలి మరి దాని ప్రాగాభావాన్ని ఎవరు తెలుసుకుంటారు నాలుగవ చేతనము ఇట్లా చెప్పుకుంటూ పోతే అనవస్థ దోషం వస్తుంది తెలియబడుతుంది అంటే జడ తో అందుకని రెండవ చేతనమే లేదని ఒప్పుకుంటే ఇది యోగ్యం ఉంటుంది ఎందుకు ఏకం ఏవో అద్వితీయం బ్రహ్మాన్ అద్వైత శృతి చెప్తుంది కాబట్టి చేతనాంతరము లేదు ఇక తన యొక్క తానే తెలుసుకుంటది అని ఒకవేళ చెప్పినట్లయితే నాపి ద్వితీయ రెండవ పక్షం కూడా యుక్తం కాదు ఎందుకు స్వ అభావస్య స్వేన గ్రహీతం అసఖ్యత్వాత్ స్వయంగా తన ప్రాగభావాన్ని తానే తెలుసుకుంటది అని అంటే అసఖ్యము ప్రాగభావం అంటే ఉత్పత్తి కంటే పూర్వము ఉండే అభావం ప్రాగభావం మరి ఆత్మ యొక్క ప్రాగభావం అంటే ఆత్మ యొక్క ఉత్పత్తి కంటే పూర్వము అభావం చెప్పాలి అంటే ఆత్మ ఇంకా ఉత్పన్నమే కాలేదు ఆత్మ ఉత్పన్నమే కాలేదు దాని యొక్క ప్రగాభావాన్ని అదట్లా తెలుసుకుంటది అసంభవము తొంభై తొమ్మిదో టిఫనం చూడండి ఆపనే అభావ కాలమే ఆపుకు అవిద్యమాను హోనేతే ఆపుకే అభావక ఆపు కరీ గ్రహణం ఓవే నై తన యొక్క అభావ కాలంలో తాను లేనే లేడన్నప్పుడు తన యొక్క అభావాన్ని తాను ఎలా గ్రహించగలుగుతాడు ఉత్పత్తి కంటే పూర్వము ఉత్పన్నమే కాలేదు ఉత్పన్నమైన తర్వాత కదా చేతనం ఉండేది చైతనానికి ప్రాగాభావం ఒప్పుకుంటే ఉత్పత్తి కాకపోర్వం దాని అభావం ఉండేది ఇంకా అది ఉత్పన్నమే కాలేదు మరి ఉత్పన్నమే కాకపోతే దాని ప్రగాభావాన్ని అదటా తెలుసుకుంటది అది లేనేలేదు అప్పుడు అట్లా చైతన్యం యొక్క ప్రగాభావాన్ని చైతన్యమే తెలుసుకుంటది అని అంటే అసత్యము సంభవించదు ఈ విషయంలో శ్రీ లక్ష్మీధర కవీంద్రుల వారు కూడా అద్వైత ఈ విధంగా చెప్పారు నచ స్వజన్మ నా సంవ ్లోకం కష్టన అంటే కశ్చిన్ నిపుణ అపి నిపుణుడైనప్పటికీ కూడా స్వ జన్మ అనగా స్వ ఉత్పత్తి మరియు నాశం అంటే ధ్వంసం వా ద్రష్ం అనగా జ్ఞాతం న అర్హతి తన యొక్క ఉత్పత్తిని నాశనమును తెలుసుకోజాలడు నక్నోతి ఇత్యర్థ సమర్థుడు కాదు తన ఉత్పత్తి వినాశనాలను తెలుసుకున్నకు సమర్థుడు కాదు త్ర హేతు హి అనగా యస్మాత్ తౌ అంటే జన్మనాశ ఎందువల్లనైతే ఆ జన్మనాశములు ప్రాగుత్తరాభావ చరమ ప్రథమ క్షణ్ ఈ శబ్దాన్ని విగ్రహం చేసి చెప్తూ ఉన్నాడు ప్రాగుత్తర అభావ్ అనగా ఉత్పత్తి కంటే పూర్వమున్నటువంటి ప్రాగభావము ధ్వంసమైన తర్వాత ప్రాప్తమవునటువంటి ప్రధ్వంసభావము తయోహరమ ప్రథమ క్షణవ్ వాటి యొక్క ఏ చరమ క్షణము మరియు ప్రథమ క్షణము తౌ ఆ రెండు అంటే ప్రాగుత్తర అభావ చరమ ప్రథమ క్షణవ్ అనగా వస్తున ప్రాగభావ చరమ క్షణం ఉత్పత్తి ప్రధ్వంసభావ ప్రథమ క్షణం నాశ ఇత్య ప్రాగభావము యొక్క అంతిమ క్షణమునకు ఉత్పత్తి అంటారు అంటే ప్రాగభావం నష్టమైతేనే కాని వస్తు యొక్క ఉత్పత్తి మరియు ప్రధ్వంసభావము యొక్క ప్రథమ క్షణము అంటే ఆ వస్తువు యొక్క ధ్వంసము నాశనము అని ఈ విధంగా ఉత్పత్తి నాశనముల యొక్క లక్షణములు ఉన్నందువలన ఆత్మ ప్రాగభావ దశలో లేనందువలన ఆ ప్రాగభావం యొక్క అంతిమ క్షణ రూప తన యొక్క ఉత్పత్తిని తెలుసుకోజాలదు మరియు ఆత్మ నాశనమైనందువలన ఆ ప్రధ్వం స్వభావం యొక్క క్షణ రూప తన నాశనమును కూడా తెలుసుకోగలదు అంటే తన యొక్క విద్యమాన కాలంలోనే తన సాన్నిధ్యంలో ఉన్నటువంటి పదార్థాలను తెలుసుకోగలదు ప్రాగభావనందు ఆత్మ యొక్క అభావం ఉన్నది ప్రధ్వం స్వభావనందు ఆత్మ యొక్క అభావం ఉన్నది అందువల్ల ప్రాగభావ అంతిమ క్షణ రూప తన జన్మను మరి ప్రధ్వం స్వభావం యొక్క క్షణ రూప తన యొక్క వినాశమును ఆత్మా తెలుసుకోదాలదు యస్మాత్ జన్మ నాశ ప్రాగుత్తర అభావ చరమ ప్రథమ క్షణ స్వ జన్మ నాశం వా ద్రష్టం నా అర్హత ఇది సంబంధ ఎందువలన అయితే ప్రాగభావం యొక్క అంతిమ క్షణ రూప జన్మ మరియు ప్రధ్వంసభావం యొక్క ప్రథమ క్షణ రూప నాశనము అగున్నటువంటి తన యొక్క ఆత్మ తెలుసుకోజాలదు ఇది మాత్ర ఆకూతం ఈ శ్లోకం యొక్క ముఖ్య తాత్పర్యం ఈ విధంగా చెప్పబడింది ఏమనంటే ఆత్మా హి స్వసమాన కాలిక సమానకాలిక వస్తున్నాతి ఇది వక్తవ్యం ఆత్మ తన స్వ సమానకాలికమైనటువంటి వస్తులనే తెలుసుకోగలదు అంటే తన యొక్క విద్యమాన అవస్థందే తన సన్నిధిలో ఉన్నటువంటి వస్తువులను తెలుసుకోగలదు ఏ విధంగా అనంటే దీప ఇవ దీపం దీపము తన యొక్క స్వ సమానకాలిక పదార్థ దీపము విద్యమానమై ఉన్నప్పుడే తన సన్నిధిలో ఉన్నటువంటి పదార్థాలను తెలుసుకోగలుగుతుంది అంటే ప్రకాశించగలుగుతుంది అంతేకాని దీపము ముట్టించక పూర్వము దీపము ఆరిపోయిన తర్వాత పదార్థాలను ప్రకాశిస్తుందా ప్రకాశింపజలదు తాను విద్యమాన కాలమునందే ప్రకాశిస్తుంది అట్లే ఆత్మ కూడా ప్రాగభ లేదు ప్రధ్వంసభ సభాదశలో లేదు కాబట్టి ఉత్పత్తి వినాశాల యొక్క మధ్యకాలంలోనే తన యొక్క విద్యమానత ఉన్నందువలన అప్పుడే తన సన్నిధిలో ఉన్నటువంటి వస్తువులను తెలుసుకోగలదు కానీ ఉత్పత్తి కంటే పూర్వము తన యొక్క ప్రాగభవ అంతిమ క్షణమును అది తెలుసుకోజాలదు అంటే తన జన్మను అది తెలుసుకోజాలదు మరి ప్రధ్వం స్వభావం యొక్క ప్రథమ క్షణ రూప తన నాశనమును కూడా తాను తెలుసుకోజాలదు ఎందుకంటే ఆ సమయంలో అది లేదు కాబట్టి అందువల్ల ఆత్మకు జన్మనాశాలు చెప్పినట్లయితే ఆ జన్మనాశాలను ప్రకాశించేవాడు జన్మనాశాల సాధకమైనటువంటి వాడు ఎవడు లేడు కాబట్టి వికారాలు సిద్ధికావు వికారాలు చెప్పాలంటే వాటిని నిరూపించేటువంటి వాడు ఒకడు ఉండాలి కదా మరి ఆత్మ కంటే భిన్నం ఒక చేతనం అయితే లేదు మరి తానైతే తెలుసుకోడు మరి ఈ వికారాలు ఉన్నాయని ఏ విధంగా సిద్ధమవుతుంది అందువల్ల ఆత్మకు వికారాలు చెప్పకూడదు అని తాత్పర్యం తవస్థాన సమయ అవిద్యమానయోహో ప్రాగభావ ప్రధ్వంస్వభావయోహో ఆత్మ విద్యమానమై ఉన్న దశలో ఆత్మ యొక్క ప్రాగభావము లేదు ప్రధ్వంస్వభావం లేదు కాబట్టి ఆ రెండిటి యొక్క పరిజ్ఞాన అభావే ఆ రెండిటి యొక్క పరిజ్ఞానము లేనందువలన అంటే తన యొక్క ప్రాగభావ ప్రధ్వంస్వభావాలను తెలుసుకోజాలందువలన స్వ జన్మ ప్రధ్వంస్వభావ ప్రథమ క్షణ రూపం నాశం చూగభావ అంతిమ క్షణ రూప తన జన్మను గాని ప్రధ్వంస్వభావ ప్రథమ క్షణ రూప తన నాశనంను గాని ఏ విధంగా తెలుసుకోగలదు నా కథంచీ అపీత్య ఏ ప్రకారం చేత కూడా అది తెలుసుకోజాలదు అరవై ఒకటో అంకం చూడండి నన్ను ఈ విధంగా చైతన్యం యొక్క ప్రాగాభావం సిద్ధించలేదు ఇప్పుడు శంకారుడు అంటాడు ద్వైత ప్రమత్రి భేద రూపభ అనుభవితుం అశక్యవా అనుభవిత్రంతర అభావా చైతన్యవద్వే ద్వైతస్ అత్య ఆపత్తి ఇతంక్య అనుభవిత్రంతర అభావ అసిద్ధి పరిహరతి శిష్యుడు అంటాడు స్వామిజీ ద్వైతం అంటే ఏంది ప్రమాత ప్రమాణము ప్రమేయము ఈ మొదలైనటువంటి భేద భిన్నమైనటువంటిదే ద్వైతము మనం ఏదైనా ఘటపటాది వస్తువులను తెలుసుకోవాలనుకుంటే ప్రమాత అంటే జీవుడు అంతఃకరణ విశిష్ట చేతనము తాను నేత్రం ద్వారా ఘట దిశ పర్యంతం వెళ్లి సంబంధమైనప్పుడు ఆ ద్వారా వెళ్లినటువంటి జీవుడు ఆ ఘటాన్ని తెలుసుకుంటాడు అయ్య ఘట జ్ఞానం అవుతుంది అతనికి అంటే తెలుసుకునేటువంటి జీవుడు ప్రమాత అనబడతాడు తనకు ఘటాన్ని తెలుసుకోవడానికి సాధనం ఏమైంది నేత్రం అనండి లేదా నేత్రం ద్వారా అంతకన్నా వృత్తి ఏదైతే వెళ్ళిందో ఆ వృత్తి ఉపేత చేతనానికి కూడా ప్రమాణం చెప్పారు వృత్తి ఉపేత ప్రమాణం అనండి లేదా నేత్రం ప్రమాణం అండి స్థూల దృష్టి చేత ప్రమాణం అనేది ఒకటి కదా ప్రమాత జీవుడు ఉన్నాడు ఇక ఈ ప్రమాణము చేత తెలియబడినటువంటి వస్తువు ఏదైతే ఉందో అది ప్రమేయమన పడుతుంది ఘటము మొదలైనటువంటి వస్తువులు ప్రమేయములు ఉన్నాయి ఈ విధంగా ప్రమాత ప్రమాణము ప్రమేయము ఈ రూపం చేత సంపూర్ణ జగత్ అంతా వ్యాపించి అంటే జగత్ ఈ ప్రమాత్రాది భేద భిన్నము అయితే తద్ అభావస్య ద్వైతం యొక్క అభావం ఏదైతే ఉన్నదో తన యొక్క అభావాన్ని తానే తెలుసుకోదు చెప్పినాం కదా ఇంతకు గురమే దేని యొక్క ప్రాగభావము మనం చెప్తున్నాము ప్రాగభావ కాలంలో ఆ అభావానికి ప్రతియోగి అంటే దేని అభావం చెప్తున్నామో అది అక్కడ అవిద్యమానం ఉన్నది మరి అవిద్యమాన దశలో దాని యొక్క ప్రాగాభావాన్ని అది ఎలా తెలుసుకుంటుంది తెలుసుకోలేదు అట్లా ద్వైతం యొక్క ప్రాగభావాన్ని ద్వైతము తెలుసుకోలేదు తన యొక్క ప్రాగభావాన్ని తాను తెలుసుకోలేదు ద్వైతము ఉత్పన్నమైనది చెప్తున్నాం కదా కానీ ద్వైతముకు ఉత్పత్తి లేదు ఇది కూడా నిత్యమే అని ఎవరు పురోపక్షుని ఏ విధంగా చైతన్యం నిత్యం అని మీరు సిద్ధి చేశారో ఆ విధంగా ద్వైతం కూడా నిత్యమే ఎందుకు దాని యొక్క ప్రాగభావాన్ని అది తెలుసుకోలేదు మరి దాన్ని తెలుసుకోవడానికి ప్రమాత ప్రమాణం ప్రమేయం ఇవన్నీ ఉన్నాయంటే ఈ ద్వైతం అంటేనే ప్రమాత్రాది భేద భిన్నం కాబట్టి అది ఉత్పత్తి కానేలేదు ప్రమాత్రాది భేదం లేనేలేదు కాబట్టి దాన్ని తెలుసుకోవడానికి ప్రమాణం ప్రమేయ ప్రమాదం ఇవి ఇక వేరే ప్రమాత అంటే ద్వైతాన్ని తెలుసుకునేటువంటి వాడు ఎవరైనా ఉన్నారా ద్వైతం యొక్క ప్రాగభావానికి అనుభవిత అనుభవిత్రంతర అభావా అనుభవిత లేడు కాబట్టి చైతన్య దేవ ద్వైతశ అత్యత్వాపత్తి చైతన్యం వలన ద్వైతంనకు కూడా నిత్యము అని చెప్పాలి తన అభావాన్ని తాను తెలుసుకోదు తనకంటే భిన్నమైనటువంటి వాడు ఎవరు లేరు ద్వైతంనకు అందుకని ద్వైతం కూడా నిత్యమే అని ఈ విధంగా శంక ప్రాప్తమైతే అయ్యా ద్వైతం యొక్క ప్రాగాభావాన్ని వాడు ఒకడు ఉన్నాడు అది చెప్పినాడు గ్రంథకర్త శ్లోకంలో ఉత్తరార్థంలో ద్వైతస్య ప్రాగభావస్తు చైతన్య నానుభూయతే ద్వైతం యొక్క ప్రాగాభావాన్ని తెలుసుకునేవాడు ఎవడు లేడని అనకు ఎవరు చైతన్యము చైతన్యం చేతనే ద్వైతం యొక్క ప్రాగాభావము అనుభూయ అని సమాధానం చెప్పినాడు ఉత్తరార్థం చేత అరవై మూడో అంకం చూడండి జాగ్రత్త ద్వైత భావస్య సాక్షిన అనుభూయమానత్వాత మరి ద్వైతం యొక్క ప్రాగాభావము చైతన్యం చేత అనుభవింపబడుతున్నది అని ఆ అనుభవాన్ని మాకు చూపెట్టండి చైతన్యం చేత ద్వైతం యొక్క అనుభవింపబడుతుంది అనడానికి మాకు నిదర్శనం చూపెట్టండి అంటే అనుభవ ప్రమాణం ఉన్నది జాగ్రతాది ద్వైత అభావస్ సుషుప్త సుషుప్తులో జాగ్రత్త ప్రపంచం లేదు స్వప్న ప్రపంచం లేదు ఏమున్నది ప్రపంచం యొక్క అభావం ఉన్నది అంటే ద్వైతం యొక్క అభావం ఉన్నది ఆ ద్వైతం యొక్క అభావానికి సాక్షి ఏమీ లేదు నకించి దహమావేది నాకు ఏమీ తెలియకుండా నిద్రించాను అనేవాడు ఎవడున్నాడు వాడే కదా సాక్షి ఆ సాక్షి చేత యొక్క అభావం అనుభవింపబడుతున్నదా లేదా సకలలోకి ప్రసిద్ధం అప్ప అందుకని ద్వైతం యొక్క ప్రాగభావానికి అనుభవిత ఎవరు అంటే సాక్షి చైతన్యము తమ సహ సాక్షి సర్వస్య సాక్షి ఉత్తర తాపనిషత్తు రెండో ఖండం ఇది శృతి హేచ ఇది ప్రమాణం ఉన్నది సకలలోక అనుభవం కూడా ఉన్నది కాబట్టి ద్వైతం యొక్క ప్రాగభావాన్ని అనుభవించేవాడు చైతన్యం ఉన్నది చైతన్యానుభూయతే అని సమాధానం చెప్పాడు అరవై అంకం ఏవంచ భావ యుతత్వే సతి అచింత్య రచనా మిథ్యాత్వ లక్షణ సద్భావాత్ ద్వైత మిథ్యాత్వం సిద్ధం ఇత్యాహ ఈ విధంగా ఇంత గ్రంథ సందర్భం చేత ఏమని సిద్ధి ద్వైతం ఏదైతే ఉన్నదో ఇది మిథ్యా ఉన్నది ఎందుకు హేతువు చెప్పాలి కదా హేతు ఏమిటి అంటే ప్రాగభావ యుతత్వే సతి అచింత్య రచనత్వాత్ ఇది హేతువు అంటే ద్వైతము ప్రాగభావ యుక్తంగా ఉండి అచింత రచన రూపమే ఉన్నందువలన అది మిథ్యా అని జగత్తు ద్వైతము మిథ్యా అని సిద్ధమైంది ఏ విధంగా ఐంద్రజాలిక పదార్థాల వలే అని దృష్టాంతం ఐంద్రజాలిక పదార్థాలు అచింత రచన ఉన్నాయి ఎందుకనంటే ఒక ఈకతోని పావురాయి బోకెతోని రూపాయి అతడు అనేకమైనటువంటి ప్రసాదాలు చూపెడతాడు అనేక కోట గోడలు చూపెడతాడు ఆ ఎదురుగా తిరుపతి బాలాజీని చూపెడతాడు అండి ఐంద్రజాలికుడు తిరుపతిలో మనం దర్శిస్తున్నట్టుగా మనకు ప్రత్యక్షంగా తిరుపతి బాలాజీని ఆ మందిరాన్ని చూపెడతాడు ఇది సంభవమా అచింత రచన రూపం ఉన్నది మాయిక ఉన్నది అందుకని అది మిథ్యా వాస్తవమా కాదు అది ఎట్లా మిథ్యను ఈ ద్వైత ప్రపంచం కూడా అచింత రచనారూపం ఉన్నందున మరి దీనికి ప్రాగభావం కూడా ఉంది ప్రాగభావం అనేటువంటి విశేషణం ఎందుకు ఇవ్వబడింది అంటే అచింత్య రచన అనేటువంటిది చైతన్యమున కూడా లక్షణం ఉన్నది కాబట్టి ఆ చైతన్యం లక్షణం అతివ్యాప్తి కాకుండా ద్వైతమునకు ప్రాగభావ యుతత్వే సతీ అచింత్య మిథ్యా అని విధంగా లక్షణం చేయడం జరిగింది అంటే ఇప్పుడు ఏమని సిద్ధమైంది ద్వైతము మిథ్య అని సిద్ధమైందా ప్రాగభావ ద్వైతం తిరచి మిథ్యాతేనేంద్ర జాలవత్ ప్రాగభావత ద్వైతం ఘటాధివత్ ఘటాదులు ఏ విధంగా ఉత్పత్తి వినాశాలు కలిగి ప్రాగభావయుక్తంగా ఉండి అవి అనిత్యములు ఉన్నాయో మిథ్యా ఉన్నాయో అదే విధంగా సంపూర్ణ ద్వైత ప్రపంచం కూడా మిథ్యా ఎందుకు ప్రాగభావత సతి అచింత్య రచన తి అయినా కూడా అంటే రచమానత్వే అపి అచింత్యైనటువంటి మాయా చేత రచింపబడినప్పటికీ కూడా దాని యొక్క రచన అచింత్య ఎందుకంటే మాయా అచింత్యం ఉన్నది కాబట్టి మాయా చేత రచన ద్వైత ప్రపంచం కూడా అచింత్యం ఉన్నది ఏ విధంగా అనంటే ఐంద్రజాలవత్ అన్నాడు ఐంద్రజాలి సృష్టించేటువంటి పదార్థాలు ఏ విధంగా అచింత్య రచన రూపంలోండి మిథ్య ఉన్నాయో అదే విధంగా ఈ ద్వైత కూడా మాయా రచితం అచింత్య రచన రూపం నుండి మిథ్యా ఉన్నవి అందుకని మిథ్య అని సిద్ధమైంది అద్వైతమే పరమార్థము మాయా మాత్రం ఇదం ద్వైతం అద్వైతం పరమార్థత అని గౌడ పదాచార్యులు మాండుక్య కార్యకర్తలు ఏదైతే చెప్పాడో అదే ఇక్కడ సిద్ధమైంది ఇది జగత్ మాయా మాత్రము మిథ్యా అద్వైతం పరమార్థత వాస్తవంగా పరమార్థికము సత్యము త్రైకాలిక అబాధ్యము అయినటువంటి వస్తువు ఏది అని చైతన్యం అద్వైతం అని సిద్ధమైంది అరవై ఆరో అంకం చూడండి ప్రాగభావ యుతం ఇది హేతుగర్భితం విశేషణం ప్రాగభావ యుతత్వే సతి అచింత రచన రూపం అని ఏ విధంగా ప్రాగభావ యుతం అనేది లోకంలో ఏదైతే విద్యారణ్య కురుదేవులు ప్రయోగం చేశాడో అది హేతుగర్భిత విశేషణము అని తెలుసుకోవాలి అంటే ప్రాగభావ యుక్తత్వాత్ ద్వైతం మిథ్యా అని ఈ విధంగా హేతు చేత చెప్పడం జరిగింది ద్వైతం మిథ్య ఎందుకు అంటే ప్రాగ్ అభావ యుతత్వాత్ అనే హేతు చేత మిథ్యాన్ని సిద్ధించబడుతుంది అందువల్ల ప్రాగభావ యుతం అనేది శ్లోకంలో ఏదైతే శబ్దం ప్రయోగం చేసి అది హేతు గర్భిత విశేషము అంటే హేతువుగా మనం తెలుసుకోవాలి హేతు ఎక్కడ చెప్తాము హనుమాన ప్రయోగంలో చెప్తాం కదా హేతువు మరి అనుమాన ప్రయోగం ఏ విధంగా చేయాలి ద్వైతం మిథ్యా ఇది ప్రతిజ్ఞ ద్వైతము పక్షము మిథ్యాత్వము సాధ్యము సాధించడానికి హేతు ఏమిటి ప్రాగభావ యుతత్వే సతి అచింత్య రచనా ప్రాగభావ యుతత్వం అనేది హేతువులో వచ్చింది కదా అందుకని హేతుగర్భిత విశేషణం అన్నాడు దృష్టాంతం అనేది హేతుగర్భిత రాగభావ యుక్తంగా ఉన్నందువలన ఏ విధంగా ఘటాధివత్ ఘటాదుల వలె లేదా ఐందజాలిక పదార్థాల వలె అని విధంగా దృష్టాంతం ఇవ్వాలి ఘటాధివత్ రచతే ఘటాదుల వలె రచింపబడుతున్నందువలన ద్వైతము మిథ్యా తథాపి శ్లోకంలో తథాపి దానికి పర్యాయం ఏమిటి అపి ఘటాదుల వలె కూడా తస్య ద్వైతస్ రచన అత్యంత ఆ ద్వైతం యొక్క రచన ఏదైతే ఉందో ఆ చింత్యం ఉన్నది చింతించడానికి రాదు తేన ఈ కారణం చేత రచమానత్వే సతీ అచింత్య రచనా ఐంద్రజాలిక ప్రసాదవత్ మిథ్యా ఇత్యర్థంద్రజాలికడు అంటే గారిడీవాడు ప్రదర్శించేటువంటి ఏదైతే ప్రసాదము అంటే కోటగోడలు లేదా ఒక దేవాలయము లేదా తిరుపతి బాలాజీని దర్శనింపజేస్తాడు అక్కడ లడ్లు కూడా ఆ సృష్టిస్తాడు ఆ లడ్డు కూడా ప్రేక్షకులకు అందరికి ప్రతి ఒక్కరికి ఒక్కొక్క లడ్డు ఇస్తాడు వాళ్ళు తింటారు కూడా చూడు మరి ఇదంతా మాయా కాల చెప్పండి నిత్యనా కాల చెప్పండి వాస్తవమా తిరుపతి మీ ఎదురుగా ఉన్నదా బాలాజీ ఎదురుగా ఉన్నాడా లడ్లు ఉన్నాయా వాస్తవంగా ఆ ప్రసాదాలు కోటగోడలు ఉన్నాయా ఏవి లేకున్నా గాని కనపడుతున్నాయా లేదా ఇది ఏంటిది అంటే అచింత రచన అదే విధంగా ఈ ద్వైతం కూడా అచింత రచన ఉన్నందున ద్వైతం మిథ్యా అని ద్వైత మిథ్యాత్వ సిద్ధి చేయబడింది అరవై ఏడవ అంకం చితి తావత స్వప్రకాశత్వేన నిత్య అపరోక్ష భాషతే చివ్యతిక్త మిథ్యాత్వం తయా ఏ చి అనుభూయతే ఇది దర్శితం చైతన్యము స్వయం ప్రకాశం ఉంది నిత్య అపరోక్షం ఉన్నది మరి చైతన్యం కంటే వ్యతిరేక్తమైనటువంటిది ఏదైతే ఉన్నదో అంత మిథ్యా అని ఈ విధంగా ఆ చేతన వ్యతిరేక్తమైనటువంటి అనాత్మ ఏదైతే ఉందో అచేతనం ఏదైతే ఉందో దేహాదిక ప్రపంచం ఇదంతా కూడా మిథ్యా దాని యొక్క మిథ్యాత్మ ఎవరి చేత అనుభవింపబడుతుంది అంటే చిత అనుభూయతే చైతన్యం చేతనే అనుభవింపబడుతుంది అని ఇప్పుడే చెప్పుకుంటూ వచ్చాం కదా రెండు శ్లోకంలో మరి చైతన్యము నిత్య అపరుక్షం స్వయం ప్రకాశం అయితే పూర్వపక్షి ఇంత పూర్వం అంటే రెండు శ్లోకంలో శంక చేసినాడు ఒకసారి ఎందుకేళ్ళి చూడండి రెండు వందల నలభై రెండో శ్లోకంలో నా అద్వైతం అపరోక్షం చే నా చిత్రూపే నా భాష నాత్ అద్వైతము అపరోక్షము అనుభవం లేదంటాడు శిష్యుడు శంక చేశాడు కదా పూర్వం ఆ శంక నిరాకరించబడుతుంది ఎందుకంటే అద్వైతము లేదా అద్వితీయ పరబ్రహ్మము లేదా ప్రత్యేకమైన పరమాత్మ స్వతహ నిత్య అపరుక్షం ఉంది ద్వైతం అపరుక్షం లేదని ఏదైతే శంక చేస్తాడో ఆ శంక నిరాకరించబడింది ఎందుకు చైతన్యము స్వతహ స్వయం ప్రకాశమై నిత్య అపరుక్షమై ఉన్నది ఎవరికైనా గానీ నేను ఉన్నానో లేదో నేను లేనే లేను అనేటువంటి సంశయం గానీ భావన గాని ఉన్నదా అహం అనహంబా ఇది కచ్చిత్ సందిగ్ధే నేవాహమితి నేను ఉన్నానా లేదా అనేటువంటి సందేహము ఎవరికి లేదు నేను లేనే లేను అనే విపరీత భావన కూడా ఎవరికి లేదు అందరికీ అనుభవం ఉన్నది స్వయం ప్రకాశం దానికే స్వయం ప్రకాశం అంటారు ఈ విధంగా నిత్య అపరోక్షం ఉన్నందువల్ల అపరోక్ష అనుభూతి లేదు అద్వైతంది అనే శంక నిరాకరించబడింది ఏ వంచ సతీ అద్వైత్య అపరోక్షం నాస్తి వదత వ్యాఘాత సపరోక్ష అనుభవం లేదు అద్వైతం నది అని ఏదైతే పూర్వపక్ష శంక ఇది వ్యాఘాతం ఎందుకంటే స్వయంగా తానే ఉన్నాడు నిత్య అపరోక్షం ఉన్నాడు అద్వైతం అపరోక్షం లేదని అంటే వ్యాఘాతం కదా మామూకే జుహా నాస్తి మాతామే వంద్య ఆసీత్ పితామే బాల బ్రహ్మచారి అప్పు త్రస్య పితామహ నాట్లే నాలుక లేదు మా తల్లి గుడ్రాలు మా తండ్రి బాల బ్రహ్మచారి మా తాతకు కొడుకులే లేరు ఈ వాక్యాలు ఏ విధంగా వ్యాఘాత యుక్తంలో అదే విధంగా అద్వైతము నిత్య అపరోక్షమై ఉండగా అపరోక్ష అనుభవం లేదు అద్వైతం అని అనుట వ్యాఘాత దోషము చిత్ ప్రత్యక్ష నిత్యార్థం చానుభూయతే నా చేతన్న వ్యాహత కథం చిత్ ప్రత్యక్ష ప్రత్యక్ష రూపమున్నది ప్రత్యక్షం అంటే ఘటాదులు కూడా ప్రత్యక్షం ఉన్నాయి బాబా ఎదురుగానే ఉన్నది ఘటము అది ప్రత్యక్షం అంటావా పరోక్షం అంటావా ప్రత్యక్షమే ఉన్నది కానీ తనకంటే భిన్నంగా ఉన్నది ఆత్మ కంటే భిన్నంగా ఉన్నది అందుకని ప్రత్యక్షమై కూడా అది అనాత్మ అనబడుతుంది ఇక ఇంకా కొంచెము దగ్గరికి వస్తే శరీరం కూడా ప్రత్యక్షం ఉన్నది ఆ శరీరం కూడా తన చేత తెలియబడుతున్నందువలన అది కూడా అనాత్మనే అందుకని చైతన్యం ప్రత్యక్షం అంటే ఘటాదుల లేదా శరీరం వల్ల అనాత్మ అని అనుకోకండి ఇంకా పోతే లోపలికి పోతే సుఖ దుఃఖాల యొక్క ప్రత్యక్షం కూడా ఉంది అవి కూడా సాక్ష తెలియబడుతున్నందువలన అవి కూడా అనాత్మనే అందుకని ఘటాదుల వల్ల గాని శరీరం వలె గాని సుఖదుఖాల వలె గాని ప్రత్యక్షము కాదు యత్ సాక్షాత్ అపరోక్ష బ్రహ్మ ఈ ఆత్మ ఎట్లా ఉన్నది ప్రత్యేకమైన పరమాత్మ ఎట్లా ఉన్నది సాక్ష అపరోక్షాత్ బ్రహ్మ సాక్షాత్ స్వయం హి తత్ స్వయంగా తానే ఉన్నాడు నిత్య అపరోక్షం ఉన్నాడు ఈ అనుభవం అందరికి ఉందా లేదా నేను ఉన్నానా లేదా అని సంశయం ఉందా బాబా ఎవరికి లేదు అందుకని నిత్య అపరోక్షము అనుభవ సిద్ధం అపరోక్షం అనుభవం లేదు అద్వైతంది అన్నాడు కదా ఇది వ్యాఘతం నా అద్వైతం అపరోక్ష ఇది ఏతన్ వ్యాఘతం కథం నా అద్వైతం అపరోక్షం లేదు అనేటువంటి ఉక్తి ఏదైతే ఉందో అది వ్యాఘాత దోష యుక్తం కాదు వ్యాఘాత దోషమే అంటాడు అంటే అద్వైతము నిత్య అపరోక్షం ఉంది అని నిర్ధారణ చేయబడింది అరవై అంకం చూడండి చిద్రూపేణ భాషనాద్ ఇది అభిహిత యుక్తి సముచ్చయార్థబ్ద రెండు వందల నలభై లో చిద్రూపేణ భాషనాథ్ చిద్రూపం చేత భాషమానం అవుతుండందువల్ల చైతన్యం అపరోక్షం ఉంది వేరే ప్రమాణం అక్కర్లేదు నీకు నేను ఉన్నానా లేదా అని తెలుసుకోవడానికి వేరే ప్రమాణం కావాల నీకు పూర్ణ రూపం చేత చిద్రూపం చేత భాషమానం ఒకటయే చైతన్యం యొక్క అప్రోక్షం అంతే అని పూర్వం ఏదైతే శ్లోకంలో అభిహిత యుక్తి చెప్పబడినటువంటి యుక్తి సముచ్చయార్థ చ శబ్ద ఇక్కడ ఈ శ్లోకంలో చ అనుభూయతే అనేటువంటి చకారం ఉందో ఆ రెండు శ్లోకాన్ని సంగ్రహం చేస్తుంది చిద్రూపా చైతన్యం నిత్య అపరోక్షం అని చెప్పినట్లు అయింది అద్వైతం అపరోక్షం నా కథం నా వ్యాఘతం చ ఇది యోజన అందుకని నిత్య అపరోక్షం స్వయం ప్రకాశమైనటువంటి ఆత్మ చైతన్యము అది అపరోక్షం లేదు అనుట ఇది వ్యాఘాతం కాదా అంటే వ్యాఘాత యుక్తమే అని యోజన చేసుకోవాలి డెబ్బై అంకం ఏం వేదాంతార్థం జానతామీ పురుషానా కష్టాం చే అత్ర విశ్వాస కు జాయతే ఇది పృచ్తే శిష్యుడు జిజ్ఞాస చేత అడుగుతున్నాడు గురుదేవుణ్ణి ఏమనంటే స్వామిజీ వేదాంతార్థం అర్థం అంటే ప్రయోజనం వేదాంతాలకు ప్రతిపాద్యమైనటువంటి ఏదైతే ప్రత్యేక పరమాత్మ ఉన్నదో అదే అజ్ఞాత కాలంలో విషయముగా ఉంటుంది జ్ఞాతకాలంలో ప్రయోజనం అవుతుంది అజ్ఞాత బ్రహ్మ విషయం జ్ఞాతం బ్రహ్మ ప్రయోజనం అని వార్తకారులు చెప్పిన ప్రకారంగా మరి సమస్త వేదాంతములకు ప్రతిపాద్య విషయము బ్రహ్మమే ప్రయోజనం కూడా బ్రహ్మమే కాబట్టి సకల వేదాంతముల చేత అంటే సకల ఉపనిషత్తుల చేత ప్రతిపాద్యమైనటువంటి అర్థం ఏదైతే పరబ్రహ్మ వస్తు ఉన్నదో దాన్ని ఈ విధంగా తెలుసుకున్నప్పటికీ కూడా జానతామీ పురుషానం తెలుసుకున్నటువంటి పురుషులకు కూడా కేశాన్ చేద్ద కొందరికి అందరికీ కాదు కొందరికి విశ్వాస కు నా జాయతే మరి విశ్వాసం ఎందుకు కుదరడం లేదు నేనే బ్రహ్మమును బ్రహ్మమే నేను అని దృఢ విశ్వాసము ఎందుకు కలగడం లేదు అసంతృప్తులై ఉంటున్నారు ఎందుకు అని ఈ విధంగా శంక శిష్యుడు చేస్తే ఇం జ్ఞాత్యసంతుర్వాకా దేహ ప్రబుద్ధ్యాప్యాత్మ దేహ కుతో వద ఇక్కడ గ్రంథకర్త శిష్యునికి సరి సమాధానం చెప్పడం లేదు కొద్దిగా వక్ర సమాధానం చెప్తున్నాడు దీనికి ఏమంటారు అంటే ప్రతిబంధి ఉత్తరం అంటారు శిష్యుడేమన్నాడు ఇత్తం జ్ఞాత్వా అపి కేచిత్ అసంతృష్ట కుత ఇది ఈరియతం ఈ విధంగా వేదాంతార్థమును తెలుసుకున్నప్పటికీ కూడా కొంతమంది పురుషుల చేత అది నిశ్చయింపబడుట లేదు అంటే ఈ విధంగా తెలుసుకుని కూడా దాని ఎందు విశ్వాసము పెట్టడం లేదు కొంతమంది ఎందుకు ఇది ఈరియతం ఈ విధంగా నాకు జిజ్ఞాస ఉన్నది స్వామీజీ దానికి సమాధానం చెప్పండి అని పూర్వార్థంలో శిష్యుడు తన జిజ్ఞాసను ప్రకటన చేశాడు దానికి సరిగ్గా సమాధానం చెప్పక గురుదేవుడు ఏమంటున్నాడు సర్వాకా దేహే దేహ ఆత్మ కుత వదా సర్వాకాదులు సార్వా పామరులు లోకాయతులు ఎవరైతే వారికి కూడా దేహమే ఆత్మ బుద్ధి ఎందుకు గలుగుతుంది ఇది సరి అయిన సమాధానమా కాదు ప్రతిబంధి ఉత్తరం ఏ విధంగా అద్వైత తత్వాన్ని తెలుసుకొని కూడా ఎవరికైతే విశ్వాసం కుదరదు లేదు అని అంటున్నావు కదా మరి చరబాకాదులో కూడా దేహాదులందా ఆత్మత్వ బుద్ధి కలుగుతున్నది మరి వాళ్ళకెందు కలుగుతున్నది అని అంటున్నాడు ఇది ప్రతిబంది ఉత్తరం ఏ విధంగా అంటే దీనికి ఒక దృష్టాంతం చెప్తాను వినండి ఒకనొకడు వేరొక పురుషుని ఆరోపణ చేస్తున్నాడు ఏమని ఇతడు దొంగ ఇతడు చోరుడు అని ఆరోపణ చేస్తున్నాడు మూడొక వ్యక్తి ఆ ఆరోపం చేసినటువంటి ప్రథమ వ్యక్తి ఎందు మళ్ళీ శంక ఏమనంటే అతన్ని చోరుడు ఎందుకు అంటున్నావు నువ్వు దొంగ ఎందుకు అంటున్నావు అని ఆ ప్రథమ వ్యక్తి ఏమంటాడు ఇతడు పురుషుడు ఉన్నందువలన దొంగ అన్నాడు ఇతడు పురుషుడు ఉన్నందువలన దొంగ అన్నాడు అప్పుడు ఆ మూడో వ్యక్తి అంటున్నాడు ఏది పురుషత్వాద అయం చోర తరి తమపి చోర పురుషుడు ఉన్నందువలన అతనికి చూరుడు నువ్వు ఆరోపణ చేస్తున్నావు మరి నువ్వు కూడా పురుషుడువే కదా మరి నువ్వు కూడా దొంగవే అవుతావు అని ఈ విధంగా అతని మీద ఆరోపణ చేసినాడు అంటే ఇది ఎట్లు ఉండదని అంటే అనిష్టాంతర ప్రసంజకం ఉత్తరం ప్రతిబంధి ఉత్తరం అనిష్టాంతరం ఆరోపించుట అంటే ఇష్టం దాన్ని ఆరోపించుట ఇది ప్రతిబంధి ఉత్తరం అంటారు ఇప్పుడు ఆ ప్రథమ వ్యక్తికి నేను చూరున్నాని ఒప్పుకునే ఇష్టం ఉందా లేదు కానీ అతని మీద చోరుడు అని ఆరోపణ చేసినాడు ఇది ఇష్టం లేనిదాని ఆరోపించుట అనిష్టాంతర ప్రసంజకం ఉత్తరం ప్రతిబంధి ఉత్తరం అంటారు దీనికి ఇక్కడ మరి సిద్ధాంతి గ్రంథకర్త ఏం ప్రతిబంధి ఉత్తరం ఇచ్చినట్లయింది ఇక్కడ చారబాకాదులకు దేహాదులందా ఆత్మతో బుద్ధి గలిగింది అని అంటున్నాడు అంటే ఇక్కడ ఎందువలనైతే తెలుసుకున్నప్పటికీ కూడా విశ్వాసం కుదురుట లేదు యథార్థం తెలుసుకుంటలేరు ఎందుకు నిశ్చయం ఎందుకైతే లేదని అంటే చారువాకుల కూడా ఎంతవరకు నిశ్చయమైన చెప్పున్నాక అంటాడు చారువాగులు కూడా ఏమని తెలుసుకున్నారు ఏమని నిశ్చయం చేసుకున్నారు చెప్పు అంటాడు అంటే ఇక్కడ గ్రంథకర్త అభిప్రాయం అనేది అంకంలో ఉంది చూడండి సమ్యక్ విచార శూన్యత్వాది ఇది వివక్షు ప్రశ్నకు సమాధానము సదుత్తరం ఇట్లా ఉంటది వాళ్ళు సమ్యక్ విచారం చేయనందు అవిశ్వాసం ఏర్పడింది అని ఈ విధంగా సమాధానం చెప్పేటువంటి వివక్ష గ్రంథకర్తకు ఉంది కానీ ఆ విధంగా సమాధానము మొదలై చెప్పకుండా ప్రతిబంధీ ఉత్తరం చెప్పినాడు ప్రబుద్ధ చారువాకా దేహే అపి దేహ ఆత్మ కుత వద ప్రబుద్ధులైనటువంటి వాళ్ళు ప్రబుద్ధులంటే ఇక్కడ బుద్ధిమంతులు అంటే కాదు కుతర్కం చేసేటువంటి చారువాకులు ఎవరైతే ఉన్నారో వారి కూడా దేహమే ఆత్మ అని గలిగింది చెప్పు అని ప్రతిబంధి ఉత్తరం చెప్పినాడు అంటే ఇప్పుడు శిష్యుడు చెప్పాలి చారువాకాదులకు దేహమే ఆత్మ అని బుద్ధి ఎందుకు కలిగింది అని అంటే శిష్యుడు ఏమని చెప్పాలి ఇప్పుడు శిష్యుడు ముఖం ద్వారానే స్వయంగా ఇప్పుడు చెప్పవలసి ఉంటుంది ఏమని వాళ్ళు యథాతథంగా విచారం చేయలేదు కాబట్టి సమ్యక్ విచారం చేయలేదు కాబట్టి దేహమే ఆత్మ బుద్ధి వారి కలిగింది అని శిష్యుడు చెప్పాలి చెప్తే అప్పుడు సిద్ధాంతి అదే ఉత్తరం నేను ఇస్తున్నాను అంటాడు వేదాంతార్థాన్ని తెలుసుకున్నటువంటి వారి కూడా ఎందుకు విశ్వాసం కలుగుతలేదంటే సమ్యక్ విచారం చేయనందువల్ల అదే ఉత్తరం నేను అంటే శిష్యుని నోటి నుండే సమాధానం చెప్పించడానికి ప్రతిబంధి ఉత్తరం చెప్పినాడు ఉత్తర శ్లోకంలో అదే చెప్తాడు శిష్యుడు డెబ్బై నాలుగో ఆది శబ్దైన పామరాహ గృహింతే చారువాకాది అన్నాడు కదా ఆది శబ్దం చేత ఎవరెవరిని గ్రహించాలి అంటే పామరులు ఉన్నారు కదా లోకాయతలు పామరులు విషయ వారికి కూడా దేహమే ఆత్మ బుద్ధి ఎందుకు గెలిగింది అని గ్రంథకర్త యొక్క అభిప్రాయం ప్రబుద్ధస్య అంటే ప్రబుద్ధులు అంటే ఏమన్నట్టు ఊహాపుహ కుశలస్య ఊహాపొహ కుశలు అంటారు అంటే వికల్పము చేయడము దాని ఖండనం చేయడం లోపల ఎవరైతే కుశులు ఉంటారో వారికి ప్రబుద్ధులు అంటారు ఇది కలిగినటువంటి వారు చారవాకాదులు బుద్ధిమంతులే తెలియకల్లో కానీ ఎక్కడా వారి బుద్ధిని ప్రయోగం చేయాలో అది చేయడం లే ప్రతి సమ్మతమైనటువంటి అర్థాన్ని తెలుసుకోజాలక విపరీతంగా అర్థం చేసుకుంటున్నారు వాళ్ళ బుద్ధిని అనాత్మందు ప్రయోగం చేశారు అనాత్మను ఆత్మగా తెలుసుకున్నారు కదా దేహాదులను అందుకని వాళ్ళకు ప్రబుద్ధులు అన్నారు కదా మనం లోకంలో కూడా అంటాం కదా ఎవడైనా కూడా చెడు చేస్తే ఆ బుద్ధిమంతులే అని అవి అట్లనే ఉన్నారు ఈ చారువాకాదులు గొడవ ప్రబుద్ధ అనే శబ్దం వాళ్ళకు అదే విధంగా వాడింది ఉన్నది ఇక్కడ సరే ఈ విధంగా రెండు వందల యాభై ఏడో శ్లోకాన్ని తెలుసుకున్నామా తర్వాత రెండు శ్లోకానికి అవతారిక ప్రతిబంది మోచనం సంతతే ఇప్పుడు ప్రతిబంధీ మోచనం సంగతి శిష్యుడు ఆ ప్రతిబంది ఉత్తరాన్ని ముక్తుడు కావడానికి శిష్యుడు తన నోటి నుండే చెప్తున్నాడు చారువాకాదులకు దేహాదుల ఎందు కలిగింది అనేటువంటి శంక గురుదేవుడు చేస్తే శిష్యుడు తన నోట్లుండే సమాధానం చెప్తున్నాడు శ్లోకము రెండు వందల యాభై ఎనిమిది సమ్యగ్ విచారో నా స్టోషాది చేత అసంతు శాస్త్రదం నంత విశేషత సమాధానము ఇక ప్రతి ఉత్తరము ఏదైతే ఉన్నదో దానికి మోచనం అంటే గురుదేవునికి సమాధానంగా శిష్యుడు చెప్తున్నాడు ఏమని సర్వాకాదులకు దేహాదుల ఆత్మతో బుద్ధి ఎందుకు కలిగింది అంటే సమ్యక్ విచారణ నాస్తి వాళ్ళు యోగ్యమైన విచారణ చేయలేదు శృతి సమ్మతమైన విచారణ వాళ్ళు చేయలేదు ఎందుకు చేయలేదు అంటే ది దోషత్ బుద్ధిగత దోషాల లోపల భ్రమ ప్రమాద పిప్రలిప్స కరణ అపాఠభోమనేటువంటి నాలుగు దోషాలు బుద్ధిగత దోషాలు ఉంటాయి ఆ దోషాల వల్ల వాళ్ళు సమ్యక్ విచారణ చేయలేక దేహాదులనే ఆత్మ తెలుసుకున్నారు అని శిష్యుడు తన నోటి నుండి తానే ప్రతిబంధీ మోచనము చేశాడు అప్పుడు అదే ఉత్తరాన్ని సమ్యక్ విచార నాస్తి అనేటువంటి ఉత్తరాన్ని తీసుకొని మొదలు శిష్యుడు ఏదైతే శంక చేసిండో అంటే ఏం వేదాంతార్థం జానతాం అభి పురుషానాం కేశాం చేత అత్ర విశ్వాస కుతాయతే అని ఏదైతే శంక చేశాడో దానికి సమాధానము శిష్యుడు చెప్పిన సమాధానమే చెప్తున్నాడు సమ్యక్ విచార నాస్తి అన్నాడు వాళ్ళు కూడా సమ్యక్ విచారణ చేయలేదు అందుకని వాళ్లకు అద్వైత నిష్ఠ లేదు అద్వైతం విశ్వాసం లేదు అని సమాధానం చెప్తున్నాడు డెబ్బై ఏడవ అంకం సామ్యన సమాదత్తే సమానంగా అంటే శిష్యుడు చెప్పినటువంటి ఉత్తరమే శిష్యునికి సమాధానంగా ఇస్తున్నాడు తతా అసంతుష్ట విశేషత శాస్త్రార్థం నటు ఐక్షంత నత ఐక్షంత అంటే చక్కగా విచారం చేయలేదు కాబట్టి వాళ్ళు శాస్త్రార్థం నందు అంటే వేదాంత నందు అద్వైత పరబ్రహ్మ వస్తున్నందు వారికి తృప్తి లేదు అసంతృష్ట విశ్వాసం లేదు తృప్తి లేదు ఎందుకు అని అంటే సరిగా విచారణ చేయలేదు నువ్వు చెప్పిన ఉత్తరమే నేను చెప్తున్నాను అన్నాడు డెబ్బై అంకం ది దోషాది ఇచ్చి వీరికి కూడా బుద్ధిగత దోషాలు ఉన్నందువల్ల సమ్యక్ విచారణ చేయలేక అద్వైత నిశ్చయము చేసుకోలేకపోతున్నారు అని సమాధానం చెప్తున్నాడు మిగతా విషయము రేపు హరి ఓం తచ్చవతు సహన సహ వీర్యం కరే తేజస్వి నావే తమస్ వహే